స్తోత్రం నాయన ప్రభా యేసే మా ప్రభ నీ పాంలోకి వెళ్ళా స్తోత్రాలు దేవాయసే మా ప్రభావ ఉదయకాల నుంచి ఇప్పటి మా దేవాయస్ప్రభ మాతోటి ఉన్న స్తోత్రం మా ప్రభా మన సురక్షితంగా ఉంచే దేవాన్ని సేవలో ఇంతవరకు ఉంచిన స్తోత్రం మా ప్రభా నీకు మెండైనా దీవులు కుమ్మరించండి ప్రతి ఒక్క బిడ్డలు దేవాయస్ ఎంతగానో దేవాయస్మ ప్రతి ఒక్క వైరస్ తో ఉన్నారు మా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి మా ప్రభావ ఏసుక్రీష్ణ్ణ రక్షించండి మా మీరే సాయం చేసిన స్తోత్రం మా మీరే తోడైన మా ప్రభా ఈ మీటింగ్ లో దేవాయశ్ మా ప్రభావి ఆది నుంచి అంత మీరే దేవా కాచి కాపాడారు మా ప్రభావ ద్వారా మాట్లాడాలి మా ప్రభా ద్వారా దేవా మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిని గాక దేవాయసం మా ప్రభా ప్రత్యేక హృదయాలను తాకి దేవాయశ్ సాయం చేయండి మా ప్రభావ నీకు కష్టం కుమరించాడు మా ప్రభా దేవ ఇంత మంచి ఆరాధనించిన స్తోత్రం మా ప్రభా సాయం చేస్తారని త్వరగా రాబోతున్న ఏట వేటకొచ్చున్నాం తండ్రి ఆ పాటవాడనా ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు పోయేను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు నీటిపై టీవిగా నడిచిన వాడతడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తియేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తియేసు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్ని దారబోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ సమాధాన మీ అందరికీ మన ప్రభు ఏసు క్రీస్తు నామంలో నా శుభవందనములు తెలియజేస్తున్నాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన దేవ కృపా సత్య సంపన్నుడా ఏసయ్య నికు వందనాలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఇదిగోని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభా నా స్థానంలో నువ్వు నిలబడితే ఏ రీతిగా నీ యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తావో ఆ రీతిగా మీరు నాయన ఉండి నాతో మా అందరితో మాట్లాడమని యేసు క్రీస్తు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె యూహోను వార్త పద్నాలుగో అధ్యాయము పదహారో వచనంలో కాబట్టి దానికి ముందు రాసిన పత్రికలో నాలుగో అధ్యాయము నాలుగో వచనంలో ఇక్కడ ఏముందంటే ఎల్లప్పుడూ ప్రభు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి అలాగే ఒకటో దశలో ఎన్నికలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదహారో వచనంలో కూడా ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు కాబట్టి ఎల్లప్పుడూ కాబట్టి ఈరోజు ఈ లోకంలో ఉన్న వాటిలో ఏదైనా కానీ ఆనందం అనేది తాత్కాలికమైనది కాబట్టి ఈ లోకంలో మనకు కలిగేది మనం పొందుకునేది అవి తాత్కాలికమే కానీ ఆ ఆనందం అనేది ఆ సంతోషం అనేది మన జీవితంలో అది శాశ్వతంగా ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఈ క్షణం నేను ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్నాను ఇంకొక గంట తర్వాత ఏం జరుగుతుంది ఏమవుతుందో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ మనం ఆనందంగా ఉండాల ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండాలంటే ఎలా సాధ్యము చూడండి మన జీవితంలో ఒకరోజు మనకు అనుకూలంగా ఉన్న పరిస్థితులు ఉన్నప్పుడు సంతోషపడతాము ఆనందపడతాం ఒక్కోసారి మనకి అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు దుఃఖపడుతుంటాము మామూలుగా టెన్షన్ పడుతుంటాము రకరకాలుగా ఆలోచనలతో తలంపులతో మనం కలిగి కానీ చూడండి అన్ని వేళల కాబట్టి పౌలు చెప్తున్నాడు ఎల్లప్పుడూ ఆనందించుడి మరలా చెబుతున్నా ఆనందించడం అలాగే దశలోనికి సంఘములకు కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి కాబట్టి మన జీవితంలో మన ఆనందము సంతోషం అనేది మనకి ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఆనందం అనేది సంతోషం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనకి ప్రతికూలంగా లేకుండా ఉంటుందో అది కష్టం కావచ్చు శోధన కావచ్చు శ్రమ కావచ్చు అది ఏదైనా కానీ అలా టైంలో మనలో ఏమొస్తుందంటే దుఃఖం వస్తుంది అందుకు పౌలు తిమోతికి రాసిన ఈ దశలోనిక పత్రికలో చెప్తాడు నిరీక్షణ లేని ఇతరుల వలే దుఃఖపడకుండా ఉండు నిమ్మిత్తము అని చెప్తాడు అంటే నిరీక్షణ లేని వాళ్ళు ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించలేరు అలా ఆనందించ వాళ్ళు ఎల్లప్పుడూ దేవునిలో సంతోషంగా ఉండలేరు ఎప్పుడైతే యశు పట్ల నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళలో ఎల్లప్పుడూ ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి కాబట్టి యోహన సువార్తలో పద్నాలుగో అధ్యాయము పదిహేడో వచనంలో నేను తండ్రిని వేడుకొందును కాబట్టి యశుప్రభు వేడుకుంటుండడు తండ్రి దగ్గర ఆయన ప్రాధేయపడుతున్నాడు దీని గురించి మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకాయి కాబట్టి ఎల్లప్పుడూ అంటే ఈ లోకంలో మనము ఈ శరీరాన్ని విడిచి ఆ యొక్క మహిమ గల శరీరాన్ని ధరించుకున్న అప్పటి వరకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపు ఆత్మను మీకు అనుగ్రహించును కాబట్టి యశుప్రభు ఎందుకు తండ్రితో అంతగా వేడుకుంటాడు చూడండి ఆయన వేరొక ఆదరణకర్త ఎవరికి ఆయనస్తున్న వాళ్ళకి కాబట్టి ఈ ఆదరణకర్త ఈ సత్యస్వరూప ఆత్మ గురించి మాకి అనుగ్రహించబడాలని ప్రభు ఎంతగానో తండ్రితో ఆయన ప్రాధేయపడుతున్నాడు అలా తండ్రిని అడుగుతున్నాడు కాబట్టి ఈరోజు నా జీవితంలో కావచ్చు ఎవరి జీవితాల్లో కావచ్చు శరీరాశ నేత్రాశ జీవడం కాబట్టి వాటి వల్ల వచ్చే ఆనందము సంతోషం అనేది తాత్కాలికమైనది కాబట్టే అది శాశ్వతమైనది కాదు కాబట్టి ఈ ఆదరణకర్త ఎల్లప్పుడూ మనతో ఉంటేనే మనలో ఉంటేనే మనకు ఆనందము సంతోషం ఎందుకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టి శోధన వచ్చిన శ్రమ ఎలాంటి పరిస్థితుల్లో మనమున్న మనకి అనుకూలం లేని పరిస్థితులు ఎన్ని ఎదురైనా కానీ నువ్వు జడియవు బెదరవు అధైర్యపడవు చింతపడవు ఈ ఆదరణకర్త మనతో ఉండకపోవడం వల్లనే ఈరోజు మనుషుల్లో ఎక్కడ లేని కలవరం ఎక్కడ లేని భయం పిరికితనం అందుకు యశుప్రభు మీరు కలవర పడకూడి అని కూడా చెప్పిండి మతవారి ఇరవై నాలుగు అధ్యయంలో ఇవన్నీ మీకు సంభవిస్తాయి కానీ మీరు కలవర భయపడొద్దు అని చెప్పి ఎందుకంటే ఈ ఆదరణకర్త మనకి దేవుడు ఎందుకు అనుగ్రహించిందంటే ఈ ఆదరణకర్తే మనల్ని చూడండి తోడుగా ఉన్న దేవుడు కాబట్టి ఈ ఆదరణకర్త కొరకు మనం ఎల్లప్పుడూ యశుప్రభు వేడుకుంటాడు ఈరోజు నువ్వు నేను కూడా వేడుకోవాలా ఈ లోకంలో మనకొచ్చే లోకంలో బ్రతికే వాటి కొరకు లేదా ఇవ లోకంలో అది పొందుకుంటాం నాకు ఉద్యోగం లేదు ప్రార్థించిన ఉద్యోగం వచ్చింది సంతోషమే అంతటితో ఆ సంతోషము నాకు శాశ్వత కాలం ఉంటుందా అంటే గ్యారంటీ లేదు ఉద్యోగం రాకముందు ఒక టెన్షన్ వచ్చినాక మళ్ళీ దాంట్లో వచ్చిన వాటితో ఇంకొక టెన్షన్ తద్వారా ఆనందం ఏంది ఆ అనుకున్న దినం వచ్చిన దినం వరకే అది చివరి వరకు ఆ ఆనందం ఉంటుందా అంటే ఉండదు కానీ ఈ ఆదరణకర్త ఎల్లప్పుడూ మనకుంటే మన జీవితంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకి ఆనందమే మనకు సంతోషమే కానీ దౌర్భాగ్యం ఏంటంటే చూడండి యేసు ప్రభుని అడగడము వెతకడం అనేది మనుషులు ఇష్టపడ్డారు ఎందుకంటే ఈ లోకం మీద ఆశ ఉన్న వాళ్ళు ఈ లోకంలో ప్రాయాస పడేవాళ్ళు ఈ లోకంలో పొందుకోవాలి అనుకునే వాళ్ళు అనేవాళ్ళు ఈ లోక సంబంధంగా ఆలోచిస్తారు లోక సంబంధంగా ప్రాయాసడతారు కానీ ఏసు ప్రభు ఎల్లప్పుడూ నాతో ఉండాల నాలో ఉండాలా ఆయన నాలో ఉంటేనే నాతో ఉంటేనే నేను అడుగుపెట్టే ప్రతి నాకు సమాధానమే ఉంటుంది నేను అడుగుపెట్టే ప్రతి స్థలంలో ఆయన నన్ను గెలిపించగలడు నేను అడుగుపెట్టే ప్రతి ఆయన నాకు తోడుగా ఉన్నాడు కాబట్టి నేను నమ్మితే నాకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకు సమస్తము సాధ్యపరిచే దేవుడు మనలో ఉన్నాడు కాబట్టి మనలో ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఈ లోకంలో ఉన్నవాటికంటే ఆయన గొప్పవాడు చూడండి అలా ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే ఈ ఆదరణకర్త కొరకు మనం ప్రాధాయపడాలి ఎందుకంటే మనం ఉంటున్న దినములే దుర్దినములు చూడండి మనం ఉంటుందే ఆయన రాకడ దినములు కాబట్టి ఎన్నో శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి ఆపదలు వస్తాయి అపాయాలు వస్తాయి వ్యాధి బాధలు వస్తాయి చూడండి మనకి అనుకూలం లేని ప్రతికూలమైన పరిస్థితులు అది ఏ ద్వారైనా కావచ్చు మనకు వస్తాయి కాబట్టి ఈ ఎల్లప్పుడూ ఆదరణకర్త కాబట్టి మీకు అనుగ్రహించిన యోహోనుసు వార్త అధ్యాయము పదిహేడో వచనము నా వాయిస్ వినిపిస్తుంది కదన్నా ఇప్పుడు సరే దాదా కాబట్టి లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు గనుక ఆయన పొందనిరదు ఎందుకు వీళ్ళ లోకాన్ని ప్రేమించే వాళ్ళు కాబట్టి శరీరాశ నేత్రాశ జీవపుడమ్మం కాబట్టి వీటి మీద మనుషులు లక్ష పెడతారు కాబట్టి ఈ లోకంలో వీటి కొరకు వాళ్ళు ప్రాయాసడతారు కాబట్టి వాటి నిమిత్తమే అనుదినము దేవుని ప్రార్థనలో అడుగుతారు వెతుకుతారు కాబట్టి చివరి వరకు వాటినే పొందుకుంటారు కానీ యశుప్రభుని పొందుకోలేరు అన్నట్టు కాబట్టి వాళ్ళు ఆయనని చూడరు ఎందుకంటే ఇలా దేవుని ఆత్మ నాతో ఎల్లప్పుడూ ఉంటది ఆయన నాతో ఉంటాడు నాలో ఉంటాడు నాతో నేను భార్యాభర్తలు మేమిద్దరం ఉంటే మూడో వ్యక్తిగా యశుప్రాభు నాతో నివసిస్తాడు కాబట్టి ఆయన నిత్య నివాసి అయిన దేవుడు ఆయన మనుషుల చేత కట్టబడిన అక్కడ దేవుడు ఉండడు ఆయన విలువ కొనబడిన దేహము పరిశుద్ధాత్మునికి ఆలయమై ఉన్న లోకము ఆయనని చూడదు ఆయనను ఎరుగదు ఆయనను పొందనేరదంటే చేసే ప్రతి ప్రార్థనలో ఈ శోధన కొట్టి వేయబడాలా ఆ కొట్టి వేయబడాలా ఈ శ్రమ పోవాలా ఈ బాధ పోవాలా నాకు ఇదిగలగాల కావాలా అని మనం ఎప్పుడు చేసినా ఎప్పుడు దేవునితో ఉన్నా ఇవే ఆలోచన ఇవే తలంపులు ఇదే ప్రార్థన ఉంటే ఈ ఆదరణకర్త నేను పొందుకోవాలా నాకు ఈరోజు శ్రమ వచ్చినా శోధన వచ్చినా ఇరుకు ఇబ్బంది వచ్చినా నేను కలిగి ఉన్న ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా కానీ దేవుడు నాతో ఉన్నప్పుడు నాలో ఉన్నప్పుడు మనకి ఏదైనా ఏం జరుగుతుంది అన్న ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరు దేనికి కలవరపడరు భయపడరు దేని విషయంలో చింతించరు నా బతుక్కి ఏమవుతుంది నాకేమవుతుంది ఇలా చింతించడానికి ఇలా భయపడ్డానికి ఇలా కలవరపడ్డానికి కారణం ఏంటంటే పిరిగితనము ఆత్మ అన్నట్టు ఈ పిరిగితనము ఆత్మ ఎప్పుడైతే మనలోకి వచ్చిందో మనం పిరికి వాళ్ళం అయిపోతున్నాం సహజంగా కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో పిరిగితనం గల ఆత్మకి చోటు ఇవ్వగలుగుతున్నాం కాబట్టి ఆ ఆత్మ పిరికితనంలోకి నడిపిస్తుంది ఎట్లా పిరికితనం వస్తుందంటే మనకి ఈ వాక్యాలు ఏవి జ్ఞాపకానికి రావు ఈ వాక్యాలు నమ్మదగినవి అంటే ఈ వాక్యాలు దేవుడు కాబట్టి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ఆలోచన తలంపు మనలో ఉండదు కాబట్టి దుఃఖపడుతుంటాం కాబట్టి చూడండి ఎంత గొప్ప దేవుడు ఎంత ప్రేమగల్ల దేవుడు కరుణా సంపన్నుడు యేసుప్రభు ఈ లోకానికి తగ్గించుకొని రిక్తునిగా మార్చుకొని కనబడడానికి నీలాగా నాలాగా మనుషుడుగానే ఉండి మరణం పొందినంతగా సిలువ మరణం పొందింది చూడండి ఆయన రక్తంలో మన ప్రతి అణువును ఆయన కడిగిండు ఆయన ప్రతి అణువును పరిశుద్ధపరిచండు మన పాపముల విషయమై ఆయన చనిపోయి ఆయన నీతి విషయంలో ఆయనలో మనల్ని బ్రతికిచ్చండు అలా బ్రతికించిన దేవుడు మనలో ఉండాలా మనతో ఉండాలా ఆయన ఉండాలని తండ్రి వేడుకుంటుండు కానీ ఈరోజు మనుషులు మనం ఎంత మట్టుకు ఆ రీతిగా దేవుని సన్నిధిలో అడుగుతున్నాం చూడండి మీరు ఆయనను ఇరుగుదురు ఎవరు నా జీవితంలో ఎల్లప్పుడూ నాకు ఆనందం ఉండాలన్న సంతోషం ఉండాలంటే ఈ ఆనందము ఈ సంతోషము నేను కలిగి ఉన్న వాటిలో లేదా నాకున్న వాటిల్లో ఈ లోకంలో ఎక్కడ నాకు దొరకదు ఒక్క పరిశుద్ధాత్ముడిలోనే అంటే యేసు ప్రభులోనే నాకు దొరుకుతుంది కాబట్టి ఆయన ఆత్మ నాలో ఉన్నప్పుడు నాతో నివాసిలాగా చూడండి నాతో దేవుడు ఉన్నప్పుడు నాకు ఎందుకు దుఃఖం ఉంటుంది ఈరోజు మనం ఎందుకు దుఃఖపడుతున్నాం ఈరోజు మనుషులు ఏదో అయిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ఎందుకు దుఃఖపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారంటే దేవుని ఆత్మ మనలో ఉండకపోవడమే అంతకుమించి ఇక వేరే కారణం లేదు ఎందుకంటే దేవుని ఆత్మ లేకపోతే ఖచ్చితంగా మనం శరీర సంబంధులమే కాబట్టే శరీర సంబంధాలు ఎప్పుడు ఈ లోకంలో వెతికే వాళ్ళే కానీ పైనన్న వాటిని వెతికే వాళ్ళు కాదు కాబట్టి ఎప్పుడు యశుప్రభుని వెతకరు కదా ఈ లోకంలో వెతికిపో ఈ కష్టం ఉంది ఈ శ్రమ ఉంది ఈ బాధ ఉంది ఈ పరిస్థితి అని ఎల్లప్పుడూ వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క తలంపు వాళ్ళ యొక్క ప్రాయాసము ఇదే ఉంటది చూడండి అసలైన ఆలోచన ప్రాయాసము ఆయన వేడుకుంటుండండి మన పట్ల ఆ యొక్క ఆదరణకర్త మనకు అనుగ్రహించబడాలి ఈరోజు మనం ఎంత మట్టుకు వేడుకుంటున్నాం ఎంత మట్టుకు దేవుని దగ్గర బతిమలాడుకుంటున్నాం చెప్పండి నిజంగా యేసుప్రభు కావాలి అనుకుంటే ఆయననే కోరుకుంటాం కదా ఆయనను కోరుకున్నాక మన జీవితంలో ఎందుకంటే సమస్తము ఆయనలో ఉన్నప్పుడు సమస్తము మనకి మేలుకరంగా ఆయన జరిగించగలిగే దేవుడై ఉన్నప్పుడు అలాంటి దేవుడు ఉంటే సమస్తం మనకు ఉన్నట్టే కదా కాబట్టి మనం ఆలోచన చేయాలా మన తలంపులు పక్కన పెట్టాలా ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీతో కూడా నివసించును మీలో ఉండును చూడండి దేవుడేమో మనతో నివసించాలా మనలో ఉండాలా అని దేవుడు ఆలోచన ఉంటే మన జీవితంలో కష్టాల కోసము శ్రమల కోసము లేదా మన జీవితంలో సమాధానం లేదని ఎక్కడో ఒక దైవజనుడు బాగుందంటే అక్కడ పరిగెత్తుతాం అక్కడికి వెళ్తే జరగలేదా ఇంకొక చోటకి పరిగెత్తుతాం లేదా ఈ బ్రదర్ పెట్టకపోతే ఇంకొక బ్రదర్ చూడు మన దృష్టి మన విశ్వాసము ఎప్పుడు మనుషుల మీద ఈ లోకంలో ఉన్న వ్యక్తుల మీద కనబరుస్తున్నామే కానీ విశ్వాసానికి కర్త ఏసుప్రభు కదా ఆయన మీద ఎంత మనం ఆలోచన చేస్తున్నాం ఎందుకంటే ఆయన మనతో ఉంటాడంట మనలో వచ్చి ఉంటాడంట ఈరోజు ఆయన మనలో ఉంటే మన మీదకి ఏ మంత్రాలు వస్తాయి ఏ దెయ్యాలు మన మీదకు వస్తాయి ఏ చీకటి శక్తులు నీ దగ్గరకు రాగల పేతురు నీ ఎదుట పాతాల లోకపు ద్వారాలు కూడా నిలవలేవని చెప్పిండు అలాంటప్పుడు ఏ మంత్రం అయినా ఏ దెయ్యమైనా ఏ రోగమైనా నిన్ను నన్ను ఏ మాత్రం చేయగలదు నా ఎందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కానీ బ్రతుకుతుడంట చూడు ఎలా విశ్వాసం వలన అందుకు నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు ఆ విశ్వాసం ఎలా ఉంటుందంటే యశుప్రభు నాతో ఉన్నాడు నాలో ఉన్నాడు ఇప్పుడు నాకే ఏం జరుగుతుంది పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చినా నేను భయపడినడు దాబీది భక్తుడు నా పక్కన పది మంది పడినా నా ఎడమ పక్కన పది మంది కూలినా వెయ్యి మంది పడినా ఏ అపాయము నాకు రాదన్నాడు ఎందుకు సదాకాలము నా గురి దేవుని వద్ద నేను పెట్టినా నా విశ్వాసము దేవుని మీద పెట్టినా నేను ఆధారపడేది ఏసుప్రభు మీదే నేను ఆశ్రయం చేసుకునేది యేసు ప్రభువే నా ప్రాణ ఆయనే నా రక్షణ దుర్గము నా శైలము నా కేడము నా దాగుచోటు సమస్తము నాకు దేవుడే అంటే ఏసుప్రభువే ఆయన గురి అది కాబట్టి ఆయనకి అసాధ్యమైనది ఏది లేనప్పుడు పదివేల మంది దండైతే నా మీదకి వచ్చిన ఎలాంటివి నా మీదకి వచ్చినా ఎలాంటి ఉపద్రవం వచ్చి నా మీద పడ్డా అది నా నే ఏం చేయగలదు అన్న విశ్వాసం ఎందుకు నా గురి దేవుని మీద పెట్టినాను కాబట్టి ఈరోజు మన గురి దేని మీద పెడుతున్నాం అన్నది మనం మనం పరిశీలించుకోవాల ఎందుకు మన ఎదుట పాతాల లోకపు ద్వారాలే నిలవలేవు ఎందుకు ఈ దేవుడు ఎక్కడున్నాడు మనలో ఉన్నాడు మనతో నివాసం చేస్తున్నాడు అప్పుడు మనతో నివసిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పోతే అక్కడ ఏ చీకటి ఉన్నా ఏ మంత్రాలు ఉన్నా ఏ దెయ్యాలున్నా అవి ఎక్కడ ఉంటాయి అక్కడ కానీ ఎందుకు వాటికి చూసి మనం భయపడుతున్నామంటే విశ్వాసము లేదు కాబట్టి నీ విశ్వాసము ఎందుకు నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రత్కుతుడు జీవిస్తుడు ఈరోజు నీ విశ్వాసము నువ్వు దేవుని మీద ఆధారపడేదైతే నీ విశ్వాసము ఏసు క్రీస్తు ప్రభు వైపు చూస్తూ కొనసాగించుకునేదైతే నీ విశ్వాసము ఉంటే నువ్వు ఆయన మూలంగా నువ్వు జీవిస్తావు అప్పుడు నువ్వు చనిపోయినా కూడా బ్రతుకుతావంట నా విశ్వాసం ఉంచివాడు ఏమాత్రము ఆకలి చెప్పిండు నా విశ్వాసం ఉంచివాడు దప్పిగా చెప్పిండు నా విశ్వాసం ఉంచివాడు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారని చెప్పిండు మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండ ఎల్లమంటే వెళ్ళిపోతుందని చెప్పిండు ఇవన్నీ వింటున్నామే కానీ వినిపోయే వాళ్ళలాగానే అయిపోయినాం కాబట్టి మన జీవితాలు మారట్లేదు మన బ్రతుకులు మారట్లేదు మనకున్న విశ్వాసము కూడా మారట్లేదు దినదినము దినదినము దినదినము చూడండి రోగస్తుడు కానీ దినదినము క్షీణించిపోతాడో చూసినావా అలా మనలో ఉన్న విశ్వాసము దినదినము దినదినము క్షీణించిపోతుంది కాబట్టే బలహీనులమైపోతున్నాం ఎందుకంటే నీలో పరిశుద్ధ లేడు కాబట్టి ఆయన నాతో ఉన్నాడు అన్న విశ్వాసం లేదు కాబట్టి ఇవి రెండు ఉన్నవాడు భయపడడు మనం భయపడుతున్నామంటే దానికి దేవుణ్ణి నిందిస్తే ఏమొస్తుంది తప్పు నీ దగ్గర పెట్టుకొని నీ జీవితం ఈ లోకంలో అడుగుతున్నావు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నువ్వు అడిగింది ప్రతిదీ ఇస్తుండు కానీ ఆయన నీ వశం అవతలేదు కదా ఎందుకు నీ హృదయ రహస్యం ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన నిన్ను వశం చేసుకోవట్లే ఎందుకంటే నీ ప్రయాసం ఏసు ప్రభు గాదు కాబట్టి నీ ప్రయాసము ఈ లోకంలో పొందుకునేదే నీ ప్రయాసం ఈ లోకంలో ఎట్లా బ్రతకాలన్నదే నీ ప్రయాసం ఈ లోకంలో ఎట్లా ఎదగాలన్నదే నీ ప్రయాసం నీ దినంమంతా నీ జీవితం వాటి కొరకు అడిగినవు అడిగినవు విశ్వాసం నుంచినవు ప్రార్థించినవు అవే పొందుకున్నావు కానీ నాకు ఏసు ప్రభు కావాలా అన్నట్టు నువ్వు తీర్మానించుకోలేదు నువ్వు సిద్ధపడలేదు కాబట్టి ఆనందించిన రోజు ఆనందిస్తున్నావు దుఃఖపడే రోజు దుఃఖపడుతున్నావు భయపడే రోజు పిరికి వాళ్ళలాగా మారిపోతున్నా మనం మార్పు జం అంటే మనం మారుతున్నాం కానీ ఆయన మారడు కాబట్టి చూడండి యేసు ప్రభు ఏమో మనలో ఉండాలా మనతో వచ్చి నివసించాలా అంటుండ ఈరోజు మనం ఎక్కడ ఆలోచిస్తున్నాం ఈరోజు నీ జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలన్నా ఆనందంగా ఉండాలంటే ఈ లోకంలో నువ్వు వంద కోట్లు ఇచ్చినా నీకు తృప్తి ఈ లోకంలో నువ్వు ఏది అనుకుంటావా పెళ్లి కాలేదు అనుకుంటాం ఆ రీతిగా దుఃఖపడుతూ ఉంటాం విశ్వాసంతో అడుగుతూ ఉంటాం ఎందుకు నాకు పెళ్లి కావాలన్న ఆశ తీరా పెళ్ళి అయినాక సంతోషమే కుటుంబంలో వచ్చే సమస్యలతో మళ్ళీ దుఃఖమే ఎక్కడా శాశ్వతం అయిపోతుంది ఉద్యోగం అదే కదా ఏదైనా అట్లానే ఉంది కదా ఈ లోకంలో పొందుకునేది ఏది నీకు శాశ్వతమైన ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది చెప్పండి ఈరోజు మనుషుల దగ్గరైనా ఎక్కడైనా ఏటులైనా ఎక్కడుంది అది తాత్కాలికంగా ఉంది కానీ శాశ్వతంగా ఉంది అలా ఉండేదే యేసుప్రభు ఆయన ఆత్మ మనలో ఉంటే ఆయన మనతో వచ్చి నివసిస్తే మనలో ఉంటే అది ఆనందం ఎందుకు ఈ మాట చెప్తానంటే చూడండి ఎక్కడ రాసిన వాక్యం ఎక్కడుందంటే రోమీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదమూడో ఒకటో దశలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవ మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకునిన వారైతి అంటే ఆనందం ఎప్పుడు కలుగుతుంది పరిశుద్ధాత్మ వలన కలుగుతుంది చూడు గొప్ప ఉపద్రవ మీరు వాక్యము అంగీకరించి మమ్మును ప్రభును పోలి నడుచుకునిన వారైతిరి అంటుంది అలాగే రోమిల్గా రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదమూడో వచనంలో కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు చూడండి నిరీక్షణ పెట్టమని చదువుతాము అది విస్తారంగా నిరీక్షణ ఉండాలంట అలా విస్తారమైన నిరీక్షణ కలిగిన వాళ్ళే ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటారు అలా నిరీక్షణ కరతయ్యగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతో మిమ్మును నింపునుగా కాంట ఎందుకు ఈ వాక్యం దేవుడు మనకు చెప్తుండ అంటే చూడండి ఏవను సువార్త పద్నాలుగు అధ్యాయము పద్దెనిమిదో వచనంలో మిమ్మల్ను అనాథులుగా విడవను అంటే అనాథ ఎవడు దేవుడు లేనివాడు ఈరోజు నాకు భార్య ఉండొచ్చు నా పక్కన పిల్లలు ఉండొచ్చు నాకు అన్నీ ఉండొచ్చు కానీ ఇవన్నీ చూడండి ఇవన్నీ నాకు ఎవరు భార్య ఎప్పుడు ఎట్లా మారి ఎట్లా యాంటీ అవుతుందో తెలియదు ఉన్నవి ఎప్పుడు చూడండి ఉగ్రత దినందు ఆస్తి కూడా అక్కడికి రాదంట దేవుని నీతి అక్కడికి వస్తుందంట కాబట్టి మనం కలిగి ఉన్న ఏవి వేటిల్లో ఏ మాత్రము ఎంత మాత్రము అవి సంతోషాన్ని ఇవ్వవు ఆనందాన్ని ఇవ్వవు బిడ్డలు ఇప్పుడు బాగుంటారు ఎత్తుకుంటాము తిరుగుతాము రేపటి దినం వాళ్ళే తిరగబడతారు అప్పుడు దుఃఖపడతా ఉంటాం పోనీ బిడ్డలు అలా ఉంటారంటే భార్యలు అలా ఉంటారంటే తోటి స్నేహితులు అలా ఉంటారంటే తోటి సేవకులు అట్లా ఉంటారంటే ఎవరు ఎప్పుడు ఎలా మారతారో ఎట్లా ఉంటారో తెలియదు ఎవరి ప్రేమ అది శాశ్వతమైనది కాదు ఎవరు చూపించే ఆదరణ అది భార్య ప్రేమ కావచ్చు బిడ్డల ప్రేమ కావచ్చు తోటి స్నేహితుల ప్రేమ కావచ్చు తోటి సేవకుల ప్రేమ కావచ్చు ఈ లోకంలో చూపించే ఏ వ్యక్తి ప్రేమ ఏ వ్యక్తి చూపించే ఆదరణ అయినా అంటే జాలిపడేదైనా అది ఎన్నడూ ఎప్పుడు ఎలా మారుతుదో తెలియదు ఎందుకంటే నిన్న ఉన్నవాడు ఈరోజు సరిగా ఉంటాడో ఉండడో కూడా తెలియదు ఈరోజు ఉన్నవాడు పది రోజుల తర్వాత ఎట్లా మారుతాడో తెలియదు అలాంటి కాలంలో మనం ఉన్నాం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అక్రమం విస్తరిస్తే యేసు ప్రభు చెప్పిండు అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని చెప్పిండు కాబట్టి ఈ ప్రేమ చల్లారిపోయే రోజుల్లో మనం ఉన్నప్పుడు చూడు ఎవరు చూపించే ప్రేమ నీకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది ఎవరు చూపించే ప్రేమ నీకు నిజంగా సంతోషాన్ని ఇస్తుంది ఒక్క యేసు ప్రభు చూపించేదే కాబట్టి అది శాశ్వతమైనది అది మనకి అన్ని వేళల నమ్మదగిన ప్రేమ కాబట్టి అలాంటి ప్రేమ చూడండి మనం పొందుకోవాలంటే అలాంటి ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనలో ఉండాలా మనతో నివసించాల కాబట్టి అనాథులుగా విడవను చూడండి మీ ఎద్దకు వత్తును ఎందుకు రావాలా ఏసు ప్రాభు ఆయన చనిపోయిన తర్వాత మరలా ఎందుకు ఉండాలా ఆయన లేకపోతే మనం అందరము బలహీనులమే బలమైన వాడు బలవంతుడైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభు ఒక్కడే అందుకు మీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి గొప్పవాడు గనుడు ఎవరు యేసు కాబట్టి మనము ఘనంగా ఎంచాల్సింది యేసుప్రభునే చూడండి ఎందుకంటే ఆయననే సమస్తమును జరిగించగలిగిన దేవుడు సమస్తమునకు మూలం యేసుక్రీస్తు ప్రభువే అలాంటి దేవుణ్ణి నువ్వు కొనియాడాల అలాంటి దేవుణ్ణి నువ్వు మైమపరచాలా అలాంటి దేవుణ్ణి నువ్వు స్తుంచాలా అలాంటి దేవుణ్ణి నువ్వు చూడండి ఎక్కువ హైలీ ఇంపార్టెన్స్ నువ్వు చెప్పే వాక్యంలో కావచ్చు నువ్వు మాట్లాడే సంభాషణలో కావచ్చు నువ్వు వెళ్ళే పరిచర్యలో కావచ్చు చూడండి ఏసు ప్రభుయే కనిపించాలా మిగతా వాళ్ళంతా కింద ఉండాల ఆ ఇరవై పెద్దలు కిందే ఉన్నారు సాగిల మహిమకు ఘనతకు ప్రభావములకు నువ్వే కారకుడు అని చెప్తున్నారు సేరూపులు కే రూపులు ఆయన సింహాసనం ఉన్న ఆ నాలుగు జీవులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనని కొనియాడుతున్నారు కానీ ఈరోజు మనం ఎవరిని కొనియాడుతున్నాం ఈరోజు ఎక్కడ వెళ్ళినా ఎక్కడ చెప్పినా మనుషుల గురించి గొప్పతనంగా ఔన్నత్యంగా మనం చెప్పకూడదు అలా చెప్పాల్సి వచ్చినా వాళ్ళ ద్వారా దేవుడు జరిగించిండని మహిమ ఆయనకివ్వాలి కానీ మనుషులను మనం మహిమ పరచొద్దు ఎందుకంటే అది దేవునికి అసహ్యం తెచ్చే దాంట్లో ఎందుకంటే మనుషుల దృష్టికి ఏదైనా ఘనంగా ఎంచబడింది దేవుని దృష్టికి అసహ్యం అని చెప్పి అందుకు ప్రతి విషయంలో మనము ఘనంగా ఎంచవలసింది యేసుప్రభునే మనం కొనియాడాల్సింది యేసుప్రభునే ఎందుకంటే నీకు నాకు ఉచితంగా ఇచ్చిన రక్షణ భాగ్యం కూడా యేసుప్రభే కదా బాధపడినవాడు ఆయనే శ్రమ పడినవాడు ఆయనే నిందలు భరించిన వాడు ఆయనే పొందినవాడు ఆయనే దూషింపబడిన వాడు ఆయనే అపహసించబడిన హేళన చేయబడ్డవాడు ఆయనే నీ నిమిత్తము పరమును వీడి దరిద్రుడై నిన్ను ఐశ్వర్యవంతుడిగా మార్చిన వాడు నిత్య నరకానికి పోవలసిన నిన్ను తన యొక్క రాజ్యంలోకి చేర్చుకున్నవాడు ఆయనే నీ కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని త్యాగం చేసిన దేవుడు ఆయనే ఎంత గొప్ప రక్షణ భాగం ఇచ్చిన ఆయనకి నువ్వు ఎంత మహిమపరచాలా నువ్వు ఎంతగా కొనియాడాలా నువ్వు ఎంతగా ఆయనని స్థుతించాలా ఎంతగా ఆయన నామాన్ని నువ్వు ప్రచురింపజేయాలా చూడండి మనం ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా ఎవరితో ఉన్నా వాళ్ళు ఎంతటి గొప్ప వాళ్ళైనా బిషపులు కావచ్చు ఈ లోకంలో ఎంతైనా కానీ ఆయన పాదాల కింద ఉన్నవాడేవాడు ఎవడైనా గాని ఎందుకు ఆకాశము నా సింహాసనము భూమి మనమంతా ఆయన పాదాల కింద ఉన్న కాబట్టి మనమంతా చూడండి లూకాసు వార్త అధ్యాయము పదమూడవ వచనంలో పరలోకం మీ తండ్రి తను అడుగు పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను కాబట్టి అడుగు ప్రతి వారికి దొరుకునని చెప్పిండు యశుప్రభు కాబట్టి ఆయన ఆత్మంటే అంటే ఎవరు దేవుడే కదా దేవుణ్ణి అడగడం చెప్పమంటే మనుషులు అది దప్ప మిగతా అన్ని అడుగుతున్నారు అందుకు యశుప్రభు అప్పుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనం అంటే నీకు నాకేం ప్రయోజనం ఉంది లోకము దాని ఆశ అన్ని గతిచ్చిపోతాయి కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు ఎట్లా దేవుని ఆత్మ నడిపింపు ద్వారా కాబట్టే చూడండి యశుప్రభు తన్ను అడుగు అందులో కులం లేదు మతం లేదు జాతి లేదు భేదం లేదు వాడు పెద్దవాడైనా చిన్నవాడైనా ధనికుడైనా దరిద్రుడైనా పడేవుడైనా కానీ యశుప్రభుని నమ్మి విశ్వసించి రక్షణ పొంది పరిశుద్ధాత్మ కొరకు ప్రయాస పడాలా దేవున్ని నా వశం చేసుకోవాలా ఆయన నాలో వచ్చి ఉండాలా నాతో వచ్చి నివసించాలా అన్న ఆలోచన కలిగిన వాడు దరిద్రుడైన పేదవాడైనా ఎవరైనా కానీ యశు ప్రభు అందరికీ ప్రభువే ఆయన పక్షపాతం కలిగిన దేవుడు కాడు కాబట్టి ప్రతి ఒక్కరికి ఆయన అనుగ్రహిస్తానంట చెప్పండి ఈ అనుగ్రహిస్తానన్న దేవుడు ఆయన ఆత్మ నీకు నాకు ఇంకేమన్నా విలువైనది ఉందా చెప్పు అంత విలువైన దాన్ని పక్కన పెట్టి పనికి రాని చెత్త చదారము లోకమంతా అంతే కదా క్షణావేశాల్లో మాయమైపోతుంది కదా ఆయన దినం వస్తే ఆయన రాకడొస్తే ఇలాంటి పనికి రాని చెత్త చదారము మన ప్రార్థనలు మన ప్రయాసము వాటి మన జీవితకాలం అంతా అడుగుతున్నామే దేవుని ఆత్మ కొరకు ఎంతమంది అడుగుతున్నారు చూడండి కాబట్టే పరిశుద్ధ ఉంటేనే ఆయన వాళ్ళ మనం ఆత్మ లేనివాడు ఆయన కాడు ఆత్మ ద్వారా నడిపించబడేవాడే దేవుని కుమారుడు అనబడని వాక్యం కాబట్టి మనము మన జీవితంలో ఎంతో విలువైనది ప్రాముఖ్యమైనది వెండి బంగారాల కన్నా ఆయన ఆత్మ అది విలువగలిగినది దానిని పొందుకుంటేనే నువ్వు నేను మనం కూడా విలువగలిగిన వాళ్ళం అవుతాం కాబట్టి అలా విలువైనది దేవుని ఆత్మ అది లేకుండా ఎన్ని పొందుకున్నా ఎంత మాత్రము ఏ మాత్రము అది ఎవరికి ప్రయోజనకరము కాదు కాబట్టే చూడండి శ్రేష్టమైన వాడు అతి సుందరుడు అతి ప్రియుడు పదివేల మందిలో గుర్తించదగిన వాడు ఎవరు యేసుప్రభ ఆయనని దేనితో మనం పోల్చలేము దేనితో ఆయనని సరి కూడా దేనిని ఆయన కన్నా ఘనంగా అని చెప్తున్న మనము ఆయన ఆత్మ కొరకు పొందుకోవాలా అడగాల అని ప్రార్థనలు పెట్టించుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటారా ఒక్కరుండరు ఎవరన్నా ప్రార్థనలు పెట్టించుకుంటే ఎంతకాటికి ఈ శోధననో లేదా ఆ మరణగండమనో ఈ మంత్రాలను ఈ రోగాలను ఈ సమస్యలను ఈ ఉద్యోగం ఇవి పెట్టుకుంటున్నాం కానీ బ్రెదర్ మనం అందరం రాండి పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థన చేసుకుందాం అడుగుదాం అని మా ఇంట్లో మీరు పెట్టండి అని ఎవరన్నా చెప్తారా ఒక్కరంటే ఒక్కడుండడు ఎందుకంటే అది విలువ కాదు వాళ్ళకి వాళ్ళకి విలువ ఇవి ఇవన్నీ పొందుకుంటే నీకే మాత్రం ప్రయోజనం ఎందుకు నువ్వు ఆత్మ లేని వాడివైతే ఆయన వాడివి కావు వాక్యము ఎప్పుడైనా స్ట్రైట్ గానే చదువుతుంది మనం ఎవరుమైనా కానీ ఎంతటి వాళ్ళమైనా కానీ మనం ఎవరుము ఆత్మ లేకపోతే ఆయన వాళ్ళము కాము కాబట్టి ఆయన వారము అవ్వాలంటే నువ్వు ఆయన ఆత్మను పొందుకొని ఆయన ఆత్మ ద్వారా నడిపించి ఆయన ఆత్మ ద్వారా నువ్వు నడిపింపబడి ఆయనకు తగినట్లుగా జీవించడం అంటే దేవునే ఆత్మే కదా కాబట్టి ఇది విలువైనది దీని కొరకు మనం ప్రాయాసపడాల వెతకాల పొందుకునేదాకా విడిచిపెట్టద్దు పిల్లవాడు కానీ తండ్రి కొనిచ్చిన దాకా ఎట్లా వెంటబడతాడో ఎట్లా చివరికి ఆ తండ్రి ఎలాగైనా మనసు మార్చుకొని తీసి స్థితికి తెస్తాడు ఈరోజు నువ్వు నేను యసు ప్రభు బిడ్డలమే కదా నువ్వు నేను అలా వేడుకోవాల ఏడు అంటే పరిశుద్ధాత్మ కొరకు ఏడు ఈ లోకం కొరకు ఈ లోకంలో ఉన్న సమస్యల గురించి ఏడిస్తే ఏం సుఖం ఏడుస్తూ వస్తాయి మరలా ఏడుస్తాం కానీ వాటికి మార్పు లేదు కానీ ఈ ఆత్మ మనలో ఉంటే అనుదినం ఎల్లప్పుడూ నువ్వు ఆనందంగా ఉంటావు సంతోషించుకుంటావు ఎందుకు ఇంతకన్నా విలువైనది ఈ లోకంలో ఏదీ లేదు అలాంటి విలువైన దాని కొరకు మనం ప్రాయాస పడాలా పడాలా అనుదినము మనం ప్రార్థనలో ఆయన ఆత్మను మనం పొందుకోవాలా ఆయన ఆత్మతో నింపబడాల పరిశుద్ధాత్ముడా తండ్రి కృపా కణికిరం గల వేస్తాయో నీకు వందనాలు ప్రభ అవును ప్రభ ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలన్నా సంతోషంగా ఉండాలన్నా మీ ఆత్మ మాలో మీరు మాతో వచ్చి నివసించాల ప్రభ అప్పుడే మా ఆనందం ఏదైనా మా సంతోషం ఏదైనా అది శాశ్వత కాలం ఉంటది ప్రభ ఎందుకు ఎల్లప్పుడూ మీరు మాలో ఉండే దేవుడు అవుతండ్రి కృంగి ఉంటే ధైర్యం చెప్పే దేవుడు బలహీనంగా ఉంటే బలపరిచే దేవుడు ఆదరణ లేక దిక్కు లేక ఉంటే ఆదరించే దేవుడు నీలాంటి వాడు ఎవడు ఈ లోకంలో లేడు ప్రభ ఎవరిని నితో పోల్చలేము ఎవరిని నితో సరి తోల్చలేం ప్రభ ఎందుకంటే అంతటి గొప్ప దేవుడు ప్రేమ స్వరూపి కరుణా సంపన్నుడు మాకు విలువ ఉందంటే అది నీ ఆత్మ పొందుకోవడమే ప్రభా నీకన్నా దేనిని మేము ఎక్కువగా మేము ప్రేమించలేం ప్రభ స్లేము ఎక్కువ దేన్ని మేము ఇష్టపడలేము ఎందుకంటే నువ్వే గొప్ప దేవుడవు తండ్రి కాబట్టి నేను యొక్క మహిమలోకి అధిక మహిమ మహిమలోకి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడున్నాం పరిశుద్ధు రఘు దేవ మా ప్రియ పర్లోకుప్ తండ్రి నీకు ఎంతో వంగ నీకే స్థుతులు స్తోతాలు అర్పించకుండా అయినా ఈ ఘర్షణ కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రాతి కాల సమయంలోనైనా మీ సన్నిధులు మేమందరం కూడి ప్రవ నిన్ను స్థుతించేలాగన ఘనపరిచేలాగినా మీ స్వరం మేము వినిలాగా ఇచ్చిన ధన్యతను బట్టి నీకు ఎంతో వందాలి కృతజ్ఞతలు అర్పించకుండా అయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ప్రభావాళలు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే ప్రభావ మీ మమ్మల్ని బలపరిచిన ప్రభావ నీకు ఈ లోకంలో ప్రవ మనుషులు ప్రభావా అనేకమైన సూచ్యక్రియలు మహాత్కార్యాల కోసం ప్రయాసపడుతున్నారు కానీ ప్రభావ ఎవరు కూడా ప్రభావ మిమ్మల్ని కోరుకుంటలేరు ప్రభ ఎవరు కూడా ప్రభావ మీ వర్షం కావట్లేదు లేక మీరు వారి వర్షం కావట్లేదంటే మనుషులు ప్రభావ వాటికే ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ మీకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు ప్రభావ కాబట్టినైనా మీరు మాకుంటే చాలు ప్రభావ ఈ లోకల్లో మాకు ఏది కూడా అక్కర్లేదు ప్రభావ ఎందుకంటే ప్రభావ సమస్తం మీలో ఉంది మనుషులు ఎక్కడో వెతుకుతున్నారు ఎక్కడో ఏదో వెతుకుతున్నారు కానీ మీలో ఉంది సమస్తం మీరు మా హృదయంలో ఉండి తడుతున్నారు కానీ ప్రభావ మనుషులు ఎక్కడో పరిగెత్తున్నారు ప్రభావ కాబట్టినైనా ప్రతి విషయంలోనైనా మా సమస్యలు మా రోగాలు మా కష్టాలు వాటి కోసం ఆ సెలవు మీద ప్రభావ మీరు భరించినారు వాటి అన్నిటి నుంచి విడుదల కల్పించినారు మరణ భయం నుంచి దాస్యం నుంచి ప్రభావ మరణ పంచుల నుంచి ప్రభావ మీరు మమ్మల్ని కాచి కాపాడి ఓ ప్రభావ మీ బిడలుగా చేస్తున్నారు కాబట్టి ఈ లోకం మీద ఈ మరణం మీద ప్రభావం మాకు ఓ ప్రభ మీద ఏ అధికారం లేదు ప్రభావ సమస్త మీరు జయించినారు కాబట్టి ఇంకా ప్రభావ నాయన మనుషులు ఇంకా ప్రభా భయంతో పరిగెత్తున్నారు కాబట్టి నైనా ప్రతి భయాల నుంచి వాళ్ళందరికీ సంపూర్ణమైన విడుదల ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము భయపడి భయం తీస్తున్న ప్రతి దుష్ట శక్తులను ఏసుక్రీస్తున్నా బంధిస్తున్నాం ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని మీరు బలపరచండి మరి విశేషంగా ప్రభావ పరిశుధాత్మ అభిషేకం కోసం మేము ప్రయాసపడాలా ప్రభా నైనా మీ ఆత్మ లేకుంటే ప్రవ మేము అనాథలమే ప్రవ కాబట్టి నైనా ప్రతి ఒక్కరు ప్రభావ పరిశుధాత్మ కొరకు ప్రయాసపడాల ఆత్మతో నింపబడాల ప్రభావ అప్పుడే ప్రోవా ఆత్మ ఫలాలు మళ్ళా కనిపిస్తాయి ప్రేమ సమాధానం ఓ ప్రభా సాత్వికం దీని ఆత్మ ఫలాలు లేకపోతే మిమ్మల్ని సంతోషపెట్టలేం ప్రభావ మీ సేవ చేయలేం ప్రభు మరి విశేషంగా స్థిరంగా మేము కాబట్టి మనసు పరిపరివిధాలుగా పరిగెత్తండి పశుతాత్మ అభిషేకం ఉన్న వాళ్ళు ప్రభ మీ వల్ల జీవిస్తారు ప్రభావ మీ పరిపూర్ణత్లో ఎదుగుతారు దిన దినం ఆ రీతికి మిమ్మల్ని అందరిని ఎదిగింపజేయమని ప్రార్థిష్టం వాక్య మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినాం నీకు ఎంతో అన్నా కృతజ్ఞతలు అర్పించుకోండి అయినా కాబట్టి ప్రతి ఒక్కరు ప్రభావ మీ ఆత్మతో నింపబడల్లా ఆదరణకర్త లాగా మీరు మా మా హృదయంలో మీరు ఉన్నారు ప్రభా ప్రతి క్షణం నైనా మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కష్టాలు సమస్యలు బాధలు ఇరుకులు ప్రతి దశలో ప్రభా నైనా మీరు మాకు ఆదరణగా ఉంటూ ప్రాభ మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నారు నైనా నీకు ఎంతో వర్ణాలు నైనా పరిశుదాత్మ దేవ నీకు ఎంతో వర్ణాలు అర్పించుకుంటున్నాను ప్రతి ఒక్కరిలో మీ హృదయ ఓ ప్రభా హృదయంలో ప్రభా మీరు ఓ ప్రభా స్వీకరించేలాగా ప్రతి ఒక్కరికి మీరు ఆకర్షించుకోమని ప్రారం ఇష్టమైనా ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చే కాబట్టి నైనా ప్రతి దశలోనైనా మీకు విధేయత కలిగి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేస్తూ నేను మహిమ పరుస్తూ అనేకులు మీ చెంత నటించే బిడలుగా మమ్మల్ని అందరినీ తయారు చేసి రాత్రి కాలశంలో ప్రభు ఆరాధంలో పాల్గొన్న బ్రదల శిస్త వాళ్ళ కుటుంబాలు అందరూ మీరు నూతనంగా అభిషేకించి వాళ్ళ సేవ పరిచర్లు ఇంకా ఫలవరితం చేయండి అనేక ప్రాంతాలు మీరు నడిపించండి ప్రతి చోట ప్రభావ మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులు పెట్టుకుని మీరు ఆకు రాత్రి కాలశం మాకు మంచి నిద్ర నిద్రించండి ప్రభావ మా ఆత్మలను మా ప్రాణంలో మా శరీరంలో ప్రభావ మీకు అప్పజేస్తున్నాం అప్పగిస్తున్నాం ప్రభా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తండ్రి మీ పర్లోకొప దర్శనాలు పరలోకొప్ప కళలు మాకు ఓ ప్రభావ ఆయన మీ మహిమార్థమే మనం అందరూ నిలబెట్టుకుని మీరు సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే అర్పించుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున ప్రార్థనం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకందరికీ కేబీపీఎం గ్రూప్ లో వేదశుల కుటుంబాలకి ఇంకెంతమంది ఆరాధన పాల్గొన్నారు కుటుంబాలకి ప్రార్థనాంశాలు ఎంతమంది అవుతున్నారు వాళ్ళందరికీ సదాకాలం తోడినండి కాక ఐ మీన్ ఐ మీన్